అసలాంకం వరమతుల వరకూ అల్లుల రబ్బుల్ ఆలమీన్ వలాఖిబతుల్ ముత్తీన్ వలాత వంలా సయ్యుల్ ముసలీ నబీనా ముహమ్మద్ వాలా అలిహి వసహబిహి అజమాయిన్ అమ్మాబాద్ మహాశివులారా మరణానంతర జీవితం అనే అంశంలో మీకు స్వాగతం మరణానంతర జీవితం అనే అంశంలో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 त्रासुनु चेयु एमिटी। त्रास बरु सत्कार मनम महाशिवलारा इलांट विषया मन योगा चदव चुख्यम एंटे प्रलय दिनाक मन त्रासु बर उड़े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 सत्फलिता लेकु मनमचे कर्मकू सत्फलिता लभं त्रास दाने बरबरंटे मन प्रवक्ता महानीय मोहम्मद सल्लासल द्वारा रुजुना कोई हदीफन विंटे मरीत मन को प्रती क्यों से संकल्प शुद्धि एंत अवसरमो दाने का विवा प्रा मुख्यता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 यबड़ सत्कार अल्लाह स्वीकू गमारा ये सत्कार्य मशी अल्ला प्रपंच पेर प्रख्यालू इंका वेरे उद्देशाल तो यदि कार्यड़ो दाने अल्लाह वीकड़ू अल्लाह दाने स्वीक हदीजी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 మరొక حدیث మీరు శ్రద్ధగా వినండి ప్రవక్త sallallahu alaihi wasallam తెలిపారు అస్సలాతు ఫి జమాఅతన్ తఅదిలు 25 సలా ఫ ఇన్ సల్లaha ఫి ఫలాతిన్ ఫ అతమ్మ రుకూఅహా వ సుజుదాహా బలగత్ 50 సలా అల్లాహు అక్బర్ ఒక వ్యక్తి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 అబూ హుర ఉల్లేఖించారు ప్రవక్త సహి వం తెలిపారు బీఫు రూ ఇ బి ఇస్రాయిల్ ఫనజు ఫీరా ఈ హీఫ్ సహీ బుఖారిలోనిది హ నంబర్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 బరువుగా చేసే సత్కార్యాలలో రెండవది సత్ప్రవర్తన గుడ్ క్యారెక్టర్ ఈ సత్ప్రవర్తన ఏదైతే ఉందో దాని గురించి ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లహు అలీ వసల్లం అది త్రాసులో ఎంతో బరువుగా ఉంటుంది అని మరియు సత్ప్రవర్తన సత్ఫలితం మనిషికి ఎంతో గొప్పగా లభిస్తుంది అని ఎన్నో హదీసుల్లో స్పష్టపరిచారు తిరిమిది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 దాసుని త్రాసులో విశ్వాసుని త్రాసులో ఉత్తమ నడవడిక కంటే మరేది కూడా ఎక్కువగా బరువుగా ఉండదు గమనించారా సత్ప్రవర్తన కంటే ఎక్కువ బరువుగా విశ్వాసి త్రాసులో ప్రళేదినాన మరే వస్తువు కూడా ఉండదు ఆ తర్వాత ప్రవర్తలం తెలిపారు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 మరొక హదీఫ్ ఇమాం బుఖారి రహమతుల్లా అలై అదవుల్ ముఫ్రద్లో ఇమామ్ బైహకీ తన సునన్లో మరియు షేఖ్ అల్బానీ రెహమహుల్లా సహఈబ్ల హిబ్బాన్లో కూడా పేర్కొన్నారు సహిబ్బాన్ యొక్క హదీఫ్ నంబర్ ఐదు ఆరు తొమ్మిది ఐదు మన్తియ హిన్ ఫకద్ల్ ఖైరకుల్ ఎవరికైతే మితక వైఖరి మృదుత్వం ప్రసాదించబడినదో అతనికి అన్ని రకాల మేలు ప్రసాదించబడినట్లే మరి మృదుత్వం సద్వర్తనలో లెక్కించబడుతుందన్న విషయం మీకు తెలుసు ఆ తర్వాత భక్త సల్సన వారు తెలిపారు మరి ఎవరైతే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 మరియు అల్లాహతో అధికంగా దువా చేస్తూ ఉండాలి అల్లాహతో అధికంగా దువా చేస్తూ ఉండాలి ఓ అల్లాహ నా యొక్క ఈ సృష్టి ఎంత అందంగా నీవు సృష్టించావో నా యొక్క సద్వర్తనను కూడా నీకు ఇష్టమైన విధంగా అంతే మంచి విధంగా సరిదిద్దు అలాగే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం అల్లాహుమహల్ అహ్లాఖిల్లీ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 والاعمال والاهواء لا يهدي لاحسنها الا انت واصرف عنا سيئها لا يصرف عنا سيئها الا انت اللهم انا نعوذ بك من منكرات الاخلاق والاعمال والاهواء واخر دعوانا ان الحمد لله رب العالمين والسلام عليكم ورحمه الله وبركاته